అందరికి ప్రయత్తుల ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభు మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా దేవాతి దేవ రాజాతి రాజానికి వందనాలయ్యా కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తిగానం చేయబడిచిన దేవా నీకే వందనాలు స్తృతుల స్తోత్రాలు ఆకాశం సింహాసనం భూమి నీ తండ్రి నీ పాదపీఠం దగ్గర మొదపెడుతున్నాం ప్రభా పరిశుద్ధుడాసు ప్రభా ఆ ఆన్లైన్ లో ప్రార్థనలో మేము ఉన్నాము నాయన నీకే వందనాలు తండ్రి యొక్క ధన్యతమందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి స్తులు స్తోత్రాలు నాయన ప్రభావ వాకిందర మీరు మాట్లాడండి ఎస్ అనికే వందనాలు అయినా వాక్యం చెప్పే వాళ్ళు మీరుండి మాట్లాడండి పరిశుద్ధుడా యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు నాయన పల్లొక మర్మాలు మాట మాకు బయలుపరచేయండి నాయన పరిశుద్ధుడా ఇంకా ఆత్మీయ లోతుకు మమ్మల్ని నడిపించండి వందనాలు ప్రభా పాటల ద్వారా మీరు మైమ పొందండి గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు ఈ యొక్క దినాన్ని ప్రభా ఇది నమ్మంతా కూడా మమ్మల్ని కాచినారు బాబా నీకే వందనాలు అయినా భా నీకే స్తోత్రాన్ని ఆన్లైన్ ఆరాధనలు అంతట్లో మీ ఆత్మ నడిపింపదాయి చేయండి ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ఎస్ఏ నీకే వందనాలు ఇంకా అందరూ జాయిన్ అయ్యే కృపదయి చేయండి టైం కు జాయిన్ అయ్యే కృపద చేయండి ప్రతి సైతాంశ ఆటంకాలు శోధనలు కట్టివేయండి ప్రభా ప్రభా ప్రార్థన అంశాల కూడా మీరుండీ యశ ప్రభా ప్రతి ఒక్కరు సమస్యలు కూడా మీరు తీర్చండి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచండి యశ్వభా నీకే వందనాలు అయినా నీకే ప్రభా స్ మహిమ గణత ప్రభావాలు చె నాయన పరిశుద్ధ ఆరాధనోట్ల మీరే తోడు నడిపించే పరిశుద్ధిస్తున్నాను తండ్రి ఆమె పాట వాడంనా ప్రైజ్ మీరు పాట వాడండి దయచేసి మనము దేవుని మైమ తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యీవు నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యీవు నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్ నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను నా నా ప్రియుడా నా స్నేహపానమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వ నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుటా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట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 నీ వడిల్ నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ నా కు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటితేన కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకుసుకము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను నా ప్రియుడా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్ నారాధించదను త్రి దేవా అనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా నీ నీవయ్యాంటే నాకు చాలు నీ నీవుంటే నాకు చాలు థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ మనం వాక్యం ఇన్నాము మన మధ్యలో సుజాత అక్క మనకు దేవుని వాక్యం అందిస్తారు ప్రైజ్ లోడ్ అక్క వాక్యం అందించండి అక్క అక్క లో ఉన్నారా అక్కడ మీట్ లో తెలిసింది ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈ సాయంత్రకాల ఆన్లైన్ సర్వీస్ లో నాకు ఇచ్చిన అవకాశం కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ కూడి వచ్చిన వారి బట్ అందరిని కూడా దేవుడి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన తోటి మొదలు పెట్టుకుందాం పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంతుడవు సార్వభౌముడవు సర్వాధికార గొప్ప దేవ ఏసయ్య ఈ సాయంత్రకాల సమయం మంది ప్రభ మాకిచ్చిన సమయం కొరకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి సన్నిధిలో ప్రభాన తండ్రి నీ యొక్క ఘనతను మహాధ్యమను ప్రభ మేము ధ్యానించుటకు ప్రభాకీ అవకాశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్ లో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు కాపాడండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా న చెప్పనైన బట్టి ప్రభ నీ యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని విని బలపరచమని ప్రభావతని ఈ కూడికంతట్లో మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఏశయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఓకే ఈరోజు నేను వాక్యం ప్రిపేర్ అయింది తండ్రి కోసం కానీ నాకు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని బట్టి దేవుడికే సంపూర్ణంగా నేను కృతజ్ఞతాస్థులు చెల్లించుకుంటున్నాను ఇక వాక్యం నేను ధ్యానించాలనుకుంటున్నప్పుడు పరిశుద్ధ పరిశుద్ధాత్మను నాకు ప్రేరేపణ పొద్దు నుంచి ఆయన ఒక్కడే దేవుడు ఎందుకంటే నేను ఈ ఈ ఫెస్టివల్ సీజన్ లో చాలా కొంచెం రెస్లెస్ అయిపోయిన నేను ఈ సౌండ్స్ ఈ డీజేలు ఇవన్నిటిలో ప్రభు ఎంత ఎంత అల్పమైన వాటి కోసం వీళ్ళు డబ్బులు లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా నిజమైన దేవుడివి నేను ఎరగకనే ఉన్నారు ప్రభానాథండ్రి వీరందరినీ కూడా నువ్వు బాగు చేయాలని ఆయన అని చెప్పి ప్రార్థిస్తుంటున్నప్పుడు నాకు వచ్చినటువంటి మాట తలంపు మాట ఏంటంటే వేల్పులలో నీకు సాముడెవరు వేల్పులు అంటే దేవతలు కదా ఇలవేల్పు అంటాం కదా సాధారణంగా హిందూజ్ వాళ్ళకు తెలుస్తుంది ఈ పదము మా ఇంటి ఇలవేల్పండి అని చెప్తాను మా ఇంటి ఇలవేల్పండి అంటారు వేల్పులు అంటే దేవతలు వేల్పులలో నీకు సాముడేవరు కదా ఈ మాట చాలా గొప్ప మాట ఎందుకంటే ఈయనకు మించి ఇంకెవరికి రాదనమాట ఈ ఈ పదమును ఈ అతిశయము ప్రభు అయిన దేవుడు యేసు ప్రభువుగా మన మధ్య నివసిస్తున్న దేవుడు అని వేల్పులలో నీకు సమ్ముడెవరు అని ఒక వ్యక్తి పూజిస్తూ ఆడుతూ పాడుతూ ధ్యానిస్తూ ఆయనను మహిమ పరిచయం తెలుసా మీకెవరో నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయం చూడండి ఒకసారి నిర్గమా కాండము అధ్యాయము పదకొండవ వచ్చిన నిర్గమా పదిహేను పదకొండు వేల్పులలో యహోవా వేల్పులలో నీ పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవని నీ వంటి వాడేవడు నీ వంటి వాడేవడు నీ వంటి వాడేవడు మనము ఇందులో నాలుగు మాటలు ఉన్నాయి ఆయన వంటి వాడెవడు అద్భుతములు చేయటంలో అద్భుతములు చేయటంలో ఆయన గొప్ప కార్యములను ధ్యానిస్తున్నప్పుడు వారు ఎవరు లేరు అద్భుతాలు చేసే దేవుడు ఎవరు లేరు ఎందుకంట ఎందుకంట ఈ రీతిగా ఎవరు చేయలేని నోటి మాట చెక్క భూమిని స్థాపించిన దేవుడు అద్భుతాలను చేయటము ఆయనకు చాలా సాధారణం అదండి అద్భుతాలను చేయటం చాలా సాధం ఇది ప్రతి హృదయం తెలుసుకోవాలా లోకమంతా తెలుసుకోవాలా దేవుడు గొప్పవాడు అనేది తెలుసుకోవాలా విగ్రహాలను బట్టి వాళ్ళు అతి దానికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆ తాగితలు ఆడుతున్నారు నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు మన దేశమే కాదు ప్రపంచం నిజ దేవుని తెలుసుకోవాలి వీళ్ళు అంటే మనము వాక్యం ద్వారా బోధించాలా ఎందుకంట వాక్యమే మాట్లాడుతుంది మాట్లాడేది మనమైనా అక్కడ మాట్లాడేది వాక్యం మాత్రమే కాబట్టి అక్కడ మేము ఏం చూస్తున్నాం ఏ ఏ సందర్భంలో ఈ పాట పాడుకున్నారు తెలిసిన సందర్భం అది ఏంటది ఐగుప్తు అను దాస్యము నుంచి విడిపించిన దేవుడు ఐగుప్తు అనే దాస్యము నుంచి విడిపించిన దేవుడు ఆయన తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ ఆ యొక్క బట్టి వారు ఆనందిస్తూ గానం ప్రతి గానంలతో స్థుతిస్తూ వాళ్ళు అరణ్య ప్రాంతానికి ఎడారి ప్రాంతానికి నడిపించబడ్డారు మనం కూడా ఈరోజు ఐగుప్తు అనే దాస్యము పాపము అనే దాస్యము నుంచి విడిపించబడ్డాం స్థుతి గానంలతో దేవుని మహిమ పరుస్తున్నామా వేలుపులలోని ఇవంటి వాడు ఎవడు ప్రభావాన్ని మనం అనగలుగుతున్నామా మనస్ఫూర్తిగా ధైర్యంతో అనగలుగుతున్నావా అంటున్నాం కానీ అది జస్ట్ నామకా వాస్తే అనమాట నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభా నిజంగా నువ్వు గొప్ప దేవుడు నువ్వు లేకపోతే మేము అసలు ఏము అంటున్నామే కానీ నుంచి వస్తుందా కదండి హృదయాంతరంగంలో నుంచి వస్తుందా దేవుడు మనల్ని పరీక్షిస్తుందనమాట ఎందుకంట అక్కడ వాళ్ళు పాడుతున్న పాట అంటే ఎవరెవరు పాడుతున్నారో మీరు ఒకసారి గమనిస్తే ఆ చాప్టర్ బిగినింగ్ నుంచి మోషేయు ఇస్రాయేలీలను యహోవాను గూర్చి ఈ కీర్తన పాడివి వాళ్ళతో పాటు అహరోను ఉన్నాడు ఆమె సోదరి కూడా ఉంది కదా అంతే ఇస్రాయేలీలు ఆరు లక్షల యాభై మంది పురుషులు ఇక వాటితోటి పిల్లలు స్త్రీలను లెక్క వాళ్ళు కదా దగ్గర దగ్గర పన్నెండు పదిహేను లక్షల మంది వీళ్ళు బయట తేరినప్పుడు ఎర్రసముద్రం దాటించినప్పుడు పది టెగుళ్లు ఫరో మీద పడినప్పుడు పది తెగుళ్ల నుండి తన బిడ్డలను కాపాడిన తీవరు నీ వంటి వారు ఎవరు కదా వాళ్ళు ఇప్పుడు ఈ మాటను ధైర్యంగా చెప్పగలరు కదా నీ వంటి వారెవరు ఎందుకంటా కీర్తనలు పాడుతున్నప్పుడు ఆయన పూజనీయుడు పూజకు అర్హుడు మనం పూజించే దేవుడు పూజకు అర్హుడు ఆయన కీర్తనలతో ఆయనని పూజించాలా మనం కీర్తనలు పాడుతున్నప్పుడు ఆయనను పూజిస్తున్నామా ఆయనని వర్ణిస్తున్నామా కదండి ఆడుతూ పాడుతూ ఆయన గాన ప్రతి గానంతో వాళ్ళు ఆ అరణ్య ఎడారి ప్రాంతం దాటుతున్నప్పుడు నీ వంటి వారు లేరు వేలుపులలో నీకు సమురు ఎవరు మనం పాట పాడుకుంటాం కదా నీతో సమం ఎవరు నీలా ప్రేమించేదేవరు నీలా నీలా క్షమించేదెవరు నీలా పాపి కోసం ప్రాణం పెట్టిన వారెవరు పాట పాడుతున్నప్పుడు దాని అంతరార్థంను మనం ఎరుగుతున్నామా అంతరార్థము మనం ఎరుగుతున్నామా దేవుడు మన హృదయాన్ని పరీక్షించే దేవుడు కాబట్టి మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయన వేలుపుల్లో సమ్ముడెవరు వేలుపుల్లో సమ్ముడు మనం ఎవరికైనా ఛాలెంజ్ చేయొచ్చు మై గాడి ఈస్ సో గ్రేట్ దో కాంపిటేటర్ టు మై లార్డ్ కదా ఆయనకి ఎవరు కూడా సాటి లేదు సాటి రారు గొప్ప దేవుడు అంట ఆయన గొప్ప కార్యం చేయవాడంట ఆ గొప్ప కార్యములను మనము చాలా సార్లు జీవితంలో అనుభవించినాం కూడా అని కృతజ్ఞతగా ఉన్నామా గుర్తు పెట్టుకున్నామా షేర్ చేసుకుంటున్నామా ఆయన చేసిన గొప్ప ఎంత గొప్ప కార్యం అని చెప్పడానికి ఎవరు అడిగినా కూడా మనము టక టక టక టయన గొప్పతనం చెప్పడానికి ఇష్టపడాలి కదండి గొప్ప దేవుడు అంట ఎందుకు ఆ గొప్ప దేవుడు ఒకసారి మనము ద్వితీయ ఇదే ఆ ఇదే నిర్గమాకాండము ఆ ఎనిమిదో అధ్యాయం ఒకసారి ఎనిమిదవ అధ్యాయం చూడండి అదే నిర్గమాకాండంలో ఎనిమిదో అధ్యాయము ఎయిత్ టెన్త్ బస్ ఎనిమిదవ వచ్చాము పదవ వచ్చాము చూడండి ఒక మాట అక్కడ ఏమంటున్నాడు మా దేవుడైన యహోవా వంటి వాడు ఎవరును లేరు అని నీవు తెలుసుకొనట్లు నీ మాట చొప్పున జరుగును మా దేవుడు వంటి దేవుడు ఇంకెవరు లేరు అని చెప్పి ఫరో తెలుసుకోవాలంట ఎందుకు ఫరో తెలుసుకోవాలి అంటే దేవుడు ఫరోని ఎన్నుకున్నాను అక్కడ ఎందుకంట ఆయన హృదయం ను ద్వారా ఐగుప్తులో దాస్యంలో మగ్గుతూ కన్నీర్తో మూలుగులతో ప్రభుకు సన్నిధానానికి వాళ్ళ మొరలు పెట్టుకుంటున్నప్పుడు ఆ హరో ఎంత కఠినంగా వ్యవహరిస్తుండో వీళ్ళ మూలుగులు ఎక్కువైతున్నాయి వీళ్ళ మూగులన్నీ దేవుడు విన్నాడు కాబట్టి అక్కడ మోసే అనే ప్రవక్తని ఎంచుకున్నాడు మొదటి నుంచి ఆయన ప్రణాళికలో ఆయన పంపించినప్పుడు ఆయన ప్రతిసారి ప్రతి తెగులకి ముందు హెచ్చరిస్తున్నాడు హెచ్చరించిన వెంటనే ఫర్ ఓకే పంపిస్తున్నా అన్నాడు కానీ హృదయం కఠినపరచబడుతుంది అంటే ప్రజలను పంపటానికి ఇష్టపడతలేదు అట్లా పది సార్లు కదా పది తెగుళ్ళు పంపించటం కప్పలను గాని పేలు గాని తెగుళ్ళు మిడతలను గాని ఇట్లా రకరకాలుగా పది తెగులు పంపించినప్పుడు హృదయము ఒక దాని వెంట ఒకటి తెగును చూసి కూడా ఆయన హృదయం కరగలేదంట కారణం ఏంటంటే దేవుడే ఫరు హృదయం ను దేవుడే చేసింది పని కారణం ఏంటంటారు దాస్యం నుంచి విడిపించబడినప్పుడు మనకు చాలా శ్రమలు ఎక్కువైతుంటాయి కదండి శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ మనము దేవుడిని నితూర్పుతో వేడుకుంటున్నాం కాని కారణం ఏంటని కనుక్కుంటలేము కనుక్కోవడానికి ఎందుకంటే సమయం లేదు మనకు అంత జ్ఞానం లేదు ఎందుకు ప్రభావ నన్నే పరీక్షిస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాం కానీ ఈ ప్రశ్న గనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం వెతుకుతలేమంట మనకి మనకి వెతకడానికి ఓపిక లేదా లేకుంటే జ్ఞానం అది మనమే తేల్చుకోవాలి ఇక్కడ ఫరో విషయంలో అనమాట చూడండి తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం అక్కడే పక్కన తొమ్మిదవ అధ్యాయం నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం లేమంటున్నాడు సమస్త భూమిలో నా వంటి వారు ఎవరినూ లేరని నీవు తెలుసుకున్న వలెనని ఈసారి నేను నా తెగుళ్ళు అన్నియు నీ హృదయపు నొచ్చునట్లు అంతగా నీ సేవకుల మీదను నీ ప్రజల మీదికి పంపేదను నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపేదను ఎందుకంటా కరుతో డైరెక్ట్ గా అంటున్నా ఇది నా బలమును నా శక్తిని నీ చూపించాలి నీ ప్రజలకు చూపించాలి అప్పుడు ఐ గుప్తులో బానిసత్వంలో మగ్గుతూ ఉన్న వారు మాకు ఒక చేంజ్ ఒక రిలీఫ్ దొరికింది మోషే ద్వారా మాకు అని ఒక నిశ్చయిత రావటానికి వాళ్ళకు టైం పట్టింది ఎందుకంటే మోస ఏం చేయగలడు ఒక్క ఇస్రాయలీని చంపి పారిపోయినటోడు ఇంతమంది ఆరున్నర లక్షల మగవాళ్ళ ఇస్రాయేలీలను వినిపించగలడా అనే మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుడి మాట వినలేదు కానీ దేవుడికి మొర పెట్టుకుంటున్నాడు వింటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు ఎవరు దేవుడు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఇస్రాయిలకు తెలియచేయాలంటే ఫారోని వాడుకున్నాడు దేవుడి ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపర్చిండు ఆ పదహార వచ్చిన మనం ఏం చూస్తామో నా బలమును నీకు చూపునట్లును నా బలం ఫారోకి దేవుడు తన బలమేంటో చూపాలనుకున్నట నీతో సమం ఎవరు అంటే వరు అనుకుంటుండొచ్చు ఆ రోజులో నన్ను మించిన వాడు లేడు భూలోకంను కంట్రోల్ చేయగల శక్తి నాలో ఉంది నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే విరవీగిన అహంకారంతో ఉండి ఉండవచ్చు కాబట్టి దేవుడు అక్కడ ఇస్రాయేళ్లు తన ప్రజలు కాబట్టి తాను ఏర్పరచుకున్న వంశం కాబట్టి వాళ్ళని విడిపించటానికి ఆ దాస్యమనే జీవితం నుంచి వాళ్లకు కట్లు విప్పటానికి తన బలమును ప్రయోగించిడు ఇంత గొప్ప దేవుడు కదా తన బలమును ప్రయోగించింది నా బలమును నీకు చూపునట్లును భూలోకం అందంతటిను నా నామము సెకండ్ పాయింట్ ఏంటి భూలోకం అంతా కూడా నానామో అని ఇప్పుడు జరిగింది ఎప్పుడు అంటే దగ్గర ఆ ఐదున్నర సంవత్సరాలు అదండి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇన్ని ఏళ్ల నుంచి కూడా ఈ రోజుకి మనం మోసే పాఠం పాడుకుంటున్నాం మోసే పాడిన పాట ఇదే దావిద కీర్తనలో కూడా మనకు తొంభై ఒకటో కీర్తన ఉంటుంది కదా మోసపాడిన పాట అంటే ఎన్ని ఏండ్లు ఎన్ని తరాలు గడిచినా మనం పిల్లల పిల్లల పిల్లలకు కూడా ఈ పాట నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే దాస్యంలో నుంచి విడిపించిన జనాంగం ఒకప్పుడైతే ఇస్రాయేళలు ఈరోజు అయితే మనం అందరం పాప దాస్యం నుంచి విడిపించబడ్డాము అందుకే మన మన దేవుడు వంటి దేవుడు లేరు కదా కొన్నిసార్లు మన పిల్లలు ఈ విగ్రహాలు ఆ పూజలు ఆర్భాటము అవన్నీ చూసి అటెంప్ట్ అయి ఎందుకంటే ఆ చాలా పండుగలు ఉన్నాయి ఆ పండుగలన్నిటికీ పలహారాలు బట్టలు అనేసరికి చాలా ఖర్చు ఉంటది పిల్లలకు మాత్రం చాలా సంబరంగా ఉంటది ఎందుకంటే బోల్లని పండగలు బోళ్ళని గిఫ్ట్స్ వస్తుంటాయి మనకు పండగ అని అనుకుంటుంటారు వాళ్ళు గ్రాండ్ గా తీసుకోవటానికి అలా చిన్న చిన్న పిల్లలకు మనసులు కూడా మారిపోయి చెదిరిపోతుంటాయి టీనేజ్ వరకు కాని మన దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటే వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు అందుకే బిడ్డలకు బిడ్డలకు నేర్పించాల్సిన పాట ఇది నీతో సమం ఎవరు నీలా ప్రేమించేది ఎవరు నీ నా క్షమించేదెవరు కదా మనం ఈ చాలా మందిని క్షమించలేకపోతున్నాం ఈ రోజు అంతగా ప్రేమించలేకపోతున్నాం చాలా సార్లు కనిపిస్తుంది మన ప్రేమలో సంపూర్ణ ప్రేమతో నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ శక్తితో నా బలంతో నేను సేవిస్తున్నాను ప్రభు అని పైపై పెదవులు అంటున్నాయి కానీ నిజంగా హృదయాంతరంగంలో నీ దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా ఎందుకంటే ఆయన పూజనీయుడు కదా ఆరాధనకు అర్హుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన ఆయనని ప్రేమించాలి మనం శువార్త పాటలు పత్రికల పాఠాల ద్వారా ఇవన్నీ నేర్చుకుంటున్నాం శుభవార్త కదా ప్రభు భూమి మీదకి వచ్చినది శుభవార్త అని ఎంత గొప్ప దేవుడు ఆ శుభవార్త మనకి ఇవ్వడానికి ఆయన ఎన్ని కష్టాలు పడినాడో మనం చెప్పగలమా ఆ శుభవార్తను మనం లింక్ చేసుకుంటూ పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనకు వస్తున్నప్పుడు ప్రభు ఎంత గొప్ప దేవుడు కదా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటిని అధిగమించి భూమి మీదికి మనుష్య అవతారంలోకి వచ్చేసిండు కదండి ఆయనకు సమానం ఎవరు మరి ఎవరిని మనం ఆయనతో పోల్చగలం చాలా సార్లు అనుకుంటాం కదా మనము దేవుడు ఒక్కడే దేవుడు ఈ దేవుణ్ణి మించిన వారు ఎవరు లేరు ఈ దేవుని ఎవరితో పోల్చుకోవచ్చు ఆయనతో ఆయనకు ఎవరు పోలిక అసలు చెప్పగలమా చాలా మంది గ్రంథాల నుంచి వేరే వేరే గ్రంథాల మత గ్రంథాల నుంచి ఆయన ఈ పోలిక ఆయన ఈ అవతారము ఆయన ఇట్లా వచ్చింది ఆయన అట్లా వచ్చింది నో కదా ఆయన ఒక్కడే దేవుడు ఆయనకు ఒక్కటే పోలిక ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆ మాట మనము గట్టిగా వినిపించాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు ఎందుకంట ఆయనకు సమానమైన వారు ఎవరు లేరు అనేది ఎంత నిశ్చయమో ఆయన వాగ్దానం చేస్తే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనేది కూడా అంత కచ్చితం మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు చూడండి మనకు ఆయన గొప్పతనంను గుర్చి మనం ఇంకొక మాట చూసుకుంటే మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథము ఆ ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మొదటి రాజులు ఎనిమిది ఇరవై మూడు ఎహోవా ఇస్రాయేలీల పైనున్న ఆకాశం అందైనను క్రిందునున్న భూమి దేవుడు ఒక్కడునూ లేడు పూర్ణ నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల నిమిత్తమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు ఉండువాడవై ఉన్నావు సొలమోన్ చేసిన ప్రార్థనలు ఈ మాట చెప్తాడు ఆయన నిబంధన నెరవేర్చు వాడు ఏం నిబంధన కదండి నీకు నిబంధన ఏంటి ఒక ప్రామిస్ కదా ఒక కవర్నెంట్ ఏంటి ఆ నిబంధన అంటే నీకు నాకు మధ్యన మరి ఇంకెవరూ ఏదో రాదు నేను నీ దేవుడను నీవు నా ప్రజ కదా యూఆర్ మై పీపుల్ చూజన్ పీపుల్ నేను ఏర్చపరుచుకున్న వారు మీరు నేన ఆకర్షించబడి ఆకర్షిస్తే తప్ప మీరు మరెవరు నా దగ్గర దగ్గరకు రాలేరు ఖచ్చితమైన మాటలు చెప్తుంటాడు ఆయన ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ఎవరిని ఎవరిని అన్యాయపు తీర్థతో కొలవాడు అంటే ఆయన వంటి వారు ఆయన వేలుపులలో ఆయనకు సముడు ఎవరు లేరంట నీ వారెవరు నీ దేవుడు మరి లేరు కాని మేము అనేక రకమైన దేవతలను పెట్టుకుంటున్నాం ఆ మాట అంటూనే అనేక రకమైన దేవతలను మనం పెట్టుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాము అనేది మనకు కూడా కొన్నిసార్లు తెలియట్లేదు ఇది దేవతనా ఇది విగ్రహమా అని అనుకుంటున్నాం కానీ మన మనసులో చాలా విగ్రహాలు వచ్చేస్తున్నాయి కదండి చాలా విగ్రహాలు వచ్చేస్తున్నాయి ఈ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆశ్చర్య ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యము చేయవాడు వాగ్దానముల నుంచి దేవుడు వాగ్దానముల నుంచి నెరవేర్చి మనం ప్రతి ఒక్కసారి మనుషులకు బుద్ధులు శుద్ధులు చెప్పడానికి చాలా సార్లు మనం ప్రయత్నం చేస్తాం కానీ ముందు మనం చేసి చేయాల్సింది ఏంటి పరిశుద్ధంగా ఆయన సన్నిలో నిలబడే యోగ్యతను కలిగి ఉండాలి ఆ తర్వాతనే మనం ఇతరులకు పాఠములను ధర్మశాస్త్ర సంబంధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించగలం మొదటగా ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండటానికి మనము ఎంత ప్రయత్నిస్తుండాలి అంటే ప్రతిరోజు మనల్ని మనము బలిపీఠము మీద ఆయనకు సమర్పించుకోవాలి ప్రతి రోజు ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు ఆయనకు సముడు ఎవరు లేరు ఆయనకి సమం ఎవరు లేరు కీర్తనకారులు కూడా ఇదే వచ్చిన ఇదే మాటని అద్భుతకారులు ఆశ్చర్యక్రియ చేశాడని పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో నేను ఇంకా కొటేషన్స్ చదవను కొంచెం చెప్తుంటా టైం సరిపోదు కాబట్టి కీర్తనలు పదకొండు పంతొమ్మిదిలో తర్వాత కీర్తనలు ముప్పై ఆరు ఎనభై ఆరు ఇంకా చాలా ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్స్ కి జస్ట్ ఒకటి రెండు రెఫరెన్సెస్ ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకారుడు ఆయనకు సమయం ఎవరు లేరు నీళ్ళ ప్రేమించే వారు ఎవరు లేరు ప్రభు మనం పాడగలం ఎందుకంట పాపికై ప్రాణం పెట్టిన దేవుడు ఈయన ఒక్కడే పాపికై ప్రాణం పెట్టిన దేవుడు ఈనొక్కడే భూమి మీదకి నరావతారుడు మనిషి అవతారం ఎత్తిన వాడు పరలోకమును మహిమను అద్భుతమైన గాన ప్రతి మధ్య నివసించే ఆ మహిమలో నివసించే తండ్రి భూమి మీదికి వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు సర్వలోకము అనని స్థుతిస్తుంది దూత గణములు సుతిస్తున్నారు గొర్రెలు పండితులు పామరులు అందరు సుతిస్తున్నారు కారణం ఏంటంటే ఒక గొప్ప కార్యము భూమి మీద జరిగింది ప్రవచనాలు నెరవేరిన కాలం అది నుంచి దేవుడే దిగి భూమి మీద నివసించటానికి ఎందుకంట అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు గద్దారి తప్పిపోతున్నాం కాబట్టి పాపంలో పడి ఉన్నాం కాబట్టి ఈ దాస్యము ఈ ఆ ఇది ఏమంటే పాపం అనే దాస్యంలో మనం కొట్టుకొని పోతున్నాము నిట్టూర్పులతో ఎందుకంటే పాపము రోగం పాపం అనేది ఒక రోగం ఈ రోగంతో అందరూ అలాడుతున్నారు అందరూ దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నారు పరిశుద్ధత లేకుండా ఎవరినూ ఆయన చూడలేరు అంటారు కదా ఆయన నీతిమంతుడు అయినా నీతిమంతుడు కానీ ఆ నీతిమంతుని ఎదుట నిలబడాలి అంటే పరిశుద్ధుడుగా ఉండాలి అంతవరకు ఆయన రక్తం చిందించినంత వరకు అందరూ కూడా పాపంలోనే మగ్గి ఉన్నారు సన్నిధికి చేరలేకపోయినారు మనము ఆ పాత నిబంధనలోని ఆ యొక్క మోసే గుడారం నుంచి ధ్యానం చేస్తే మనకు అక్కడ అర్థమవుతుంది ఒక తెర కదా ఒక తెర దేవుడికి మనుషులకు మధ్యన ఒక తెర ఒక అడ్డు తెర ఉండిపోయింది ఆ తెర ఎప్పటి వరకు ఉంది అంటే యేసు ప్రభు శిలువ త్యాగము జరిగినంత వరకు అంటే దాదాపుగా రెండు వేలు మూడు వేల సంవత్సరాలు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఫోర్ థౌజండ్ మనుషులకు మధ్యలో ఒక తెర అడ్డం ఆ తెరను తీసివేసింది దేవుడు తన రక్తము చేత బలియాగం అర్పించిన దేవుడు ఆ రక్తము ద్వారా పాపములను క్షమించిన దేవుడు అంటే నీలా క్షమించేదెవరు ఏసయ్య నీలా పాపికై ప్రాణం పెట్టిన వారు ఎవరు ప్రభావ అంతే నీకు ఎవరు సముడు నిన్ను ఎవరితో పోల్చగలం మేము ఇది మనల్ని మనము బలపరచుకునటానికి ముందు మనం బలపడితే ఈ బలమైన ఆహారం మనం తిన్నాకనే ఇతరులకు మనం బలపరచగలము కదండి ఇతర్లు బలపరచబడతారు ముందు మనం బలపడాలి దేవుడి కార్యంలో మనం రుచి చూస్తున్నాము దాన్ని వివరించగల ఆ సామర్థ్యం కూడా దేవుడే మనకు దయచేయాలి వివరించగల సామర్థ్యం మనకు కావాలి ఎందుకంట అబద్ధ బోధులు భయంకరంగా చాలా మంది దేవుడిని వేరేగా చూ చూపిస్తున్నారు అయినా జస్ట్ మీకు రిచెస్ మిమ్మల్ని గొప్ప చేస్తాడు మీకు ఉద్యోగాలు ఇస్తాడు మీకు స్వస్థతలు ఇస్తాడు మీకు పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు అంతేనా దేవుడు అసలు కార్యం అది కానే కాదు కదా నన్ను ప్రేమించిన వారికి నేను ఆ సమస్తం అన్న గురిస్తాను మీకు ఏం కావాలని నాకు తెలుసు అన్నాడు కదా కాని మనకిప్పుడు ఏం కావాలంట ఆయన సన్నిధి ఆయన ప్రత్యక్షత ఆయన సన్నిధి ఆయన ప్రత్యక్షత మనకు కావాలి ఎందుకంట ఆయన పవిత్రుడు ఆయన పవిత్రుడు పవిత్రమైన పెదవులతో ఆయనని స్థుతించటానికి మనము సిద్ధపరచుకోవాలి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి చూడండి ఆయన పవిత్రత నుంచి మనము లేవీ కాండంలో ఒక మాట చూస్తాం లేవీ కాండము ఆ నైన్టీన్త్ చాప్టర్ లేవీ కాండము నైన్టీన్త్ చాప్టర్ సెకండ్ వర్స్ లేవీ కాండము నైన్టీన్త్ సెకండ్ వర్స్ అక్కడ మనం ఏం చూస్తున్నాము చూడండి నైన్టీన్త్ వర్స్ నైన్టీన్త్ సెకండ్ వర్స్ మీరు పరిశుద్ధుల వలె పరిశుద్ధులయుండవలను మీ దేవుడైన యహోవా నేను పరిశుద్ధమైనా సన్నిధిలోకి రావాలంటే ఎట్ల బడితే అట్లా రావడానికి వీలు లేదు కదండి ఆ రోజైనా ఈ రోజైనా ప్రభు సన్నిధిలోకి వస్తున్నాము అంటే పరిశుద్ధంగా ప్రభు నా మలినము మాలిన్యమును నా కపటము కదా నా దోషములు నేను చాలా మంది మీద పగబెట్టుకున్నానేమో చాలా మంది మీద నేను ఉక్రోషం పెంచుకున్నానేమో నా బలహీనత తొందరగా అరిచేస్తుంటా కోపడుతుంటా ఎంత నేను నా డిక్షనరీలో నుంచి వాళ్ళని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి వీళ్లను ఎప్పుడు మర్చిపోకూడదు వీళ్ళను వీళ్లను మాత్రం జాగ్రత్తగా చూడాలి వీళ్ళ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి వీళ్లను మాత్రం త్రోసిపోయడానికి వీళ్ళు లేదు చాలా మంది పైన పర్మనెంట్ పగ అనమాట అంటే పగ తీర్చుకుంటే నా వంతు మనకు అసలు అసలు దానికి సంబంధమే లేదు ఎందుకంటే ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము ఈ హోలీ కం మీని తీసుకునేటప్పుడు అందుకే మీరు పరిశుద్ధంగా ఉండండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని వాక్యం కదండి పవిత్రులుగా ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అహరోను కుమార్లకి ఏమైంది తేవాల్సిన అగ్నితేక ఎక్కడి నుంచో వేరే అగ్ని తెచ్చి ఆయొక్క బలిపీఠంలో వద్ద వాళ్ళ దూపంను వెలిగించారు వెంటనే మొత్తపడి కదా అహరోను అంటే గొప్ప లేవీయుడు ప్రీస్ట్ ఫస్ట్ ప్రీస్ట్ అలాంటి అహరోను కుమారులు అభిషేకించబడినవారే కానీ చచ్చిపోయింది ఎందుకంట పరిశుద్ధత అనేది పాటించలేదు వాళ్ళు పరిశుద్ధమైన అగ్నిని తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర దహించాలా వాళ్ళు వేరే అగ్ని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ బలిపీఠం మీద దహించే వాళ్ళు వెంటనే మొత్తపడేది ఎందుకంటే పవిత్రత అనేది దేవుడికి చాలా ఇంపార్టెంట్ పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అప్పుడే మీ ప్రార్థనలు ఆలోకించబడతాయి అంటాడు దేవుడు మీరు పవిత్రమైన పెదవులతో స్తుంచండి పవిత్రమైన హృదయముతో మీరు దేవుడిని ఆరాధించండి ఎందుకంటే మీ దేవుడైన యహోవా పరిశుద్ధుడు మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి అంటాడు ఇదే మాట మనకు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కనిపిస్తుంది అలాగే యషయా గ్రంథంలో కూడా అయినా పరిశుద్ధుడు అని ఆరవ అధ్యాయము మూడవ వచనం యషయా ఆరు మూడులో మనకు కనబడుతుంది పరిశుద్ధుడైన దేవుడు కాబే ఆయన పరిశుద్ధ సన్నిధికి చేరటానికి ను ఆ తాపత్రయ పడుతున్నప్పుడు నిన్ను నీవు సరి చేసుకోవాలి ఎందుకంటా ఆయన వంటి వారు ఎవరు లేరు అని అంత ఈజీగా క్షమించడు ఒక పాపిని ఆ పాపి క్షమాపణ ఒప్పుకుంటే తప్ప పాపమును ఒప్పుకుంటే తప్ప అని ఎప్పటికీ ముందు ఒప్పుకోవాలి ఆయన సన్నిధికి రావాలి ఈయన క్షమించే దేవుడు నీటి దేవుడు క్షమించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పవిత్రత కలిగిన దేవుడు కాబట్టి ఈ అద్భుతాలు కూడా చే దేవుడు ఆశ్చర్యకారు అద్భుతకారు మోసేను అనే జనాంగం అంతా చూసిన అద్భుతాలు అవి ఇప్పటి వరకు భూమి మీద ఏంకేవరు చేయలేకపోయారు కొన్ని ప్రయత్నం చేసిండు ఫో దగ్గర ఉన్న కదా ఫరో దగ్గర ఉన్నటువంటి మనుషులు కొంత ప్రయత్నం చేసిండు కాని తర్వాత కప్పలు అవి కరుస్తుంటాయి పెయిన్లు వస్తున్నాయి అవి కుడుతున్నప్పుడు అర్థమైందంటే వాళ్ళు ఏం చెప్తారు ఫరోకి ఇది మాతో కాదు ఇది దేవుడి శక్తి ఒక మంత్రగాడు ఒప్పుకుంటున్నాడు అక్కడ ఇది మాతో అయ్యే అవి కుడుతున్నాయి కదా సో ఇది దేవుడి శక్తి దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప ఇలాంటి కాలం ఇంకెవరు చేయలేరు కొంత ప్రయత్నం చేసింది మన మనకి మొదటి నుంచి గమనిస్తుంది ఏంటంట దేవుడు మాత్రమే మన సృష్టికర్త దేవుడు మాత్రమే మన సృష్టికర్త సాతాను చేసేవన్నీ కూడా సృష్టికి ప్రతి సృష్టి చెయ్యదు కాపీ చేస్తది కదా సృష్టికి ప్రతి సృష్టిని కాపీ చేస్తుంది అది ఒరిజినాలిటీ ఉండదు అనమాట అందుకే ప్రతి ఒరిజినాలిటీ పైన దేవుడి ల్యాండ్ మార్క్ ఉంటది దేవుడి మార్క్ అనమాట పరిశుద్ధుడు అనేది ఆయన చేసే కార్యము ఆయన గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యమును భయమును కలుగుతుంటాయి కావాల కారణం ఏంటంట ఆయన దేవుడు ఆయన మాత్రమే చేయగలడు ఆయన దేవుడు ఆయన మాత్రమే చేయగలడు చూడండి కీర్తనలో కూడా ఆయన అద్భుత కారణం గురించి దావీడ్ గాని మోషే కాని గోరహకుమారులు గాని అందరు ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా ఎన్ని అద్భుతాలు చేయగలుగుతాడో దేవుడు అవన్నీ మనకు ఉదాహరణలు చెప్తాడు ఇప్పుడు చదవం కాని ఉదాహరణలు చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో డెబ్బై కీర్తన పద్దెనిమిదవ వచనంలో డెబ్బై రెండు పద్దెనిమిదో వచ్చినం ఇలా చూసుకుంటూ పోతే మొత్తం కీర్తనలో ఆయన వర్ణించ శక్యము కాని అద్భుతములను తన బిడ్డల పట్ల చేయగలవాడు సమర్థుడైన దేవుడు ఎందుకంట నీతి న్యాయం జరిగించేవాడు నీతి న్యాయములను జరిగించేవాడు తన యుద్ధకు వచ్చేవాడు ఎవరిని కాదనని దేవుడు కాదనడంట కాబే మనకు పెండింగ్ లో ఉన్న సమస్యలు ప్రాబ్లమ్స్ ఇంకెన్ని ఎన్ని రకాల శోధనలు ఎందులో మనం కొట్టుకుపోయినా మనలో మనము ఎంత కుమిలిపోతున్నా మన మనం ప్రభు సన్నిధికి చేరలేకపోవటానికి ఆటంకంలు కలుగుతుంటాయి చాలా మంది కదా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాం ఆటంకము ఇంట్లో చర్చకెళ్ళాలంటే ఆటంకము దేవుడు సన్నిధిలో వెళ్లాలి అంటే ఎంతమందు ఆటంక పరుస్తుంటారు గతని ఏదో ఒక రూపంలో ఆఖరికి ఆరోగ్యంలో కూడా ఆటంకం కలుగుతుంది ప్రభు సన్నిధికి చేరాలంటే ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ను పరిశుద్ధంగా ఉంటేనే వెళ్లగలవు పరిశుద్ధత కోసం సిద్ధపాడి వెళ్ళాలి ప్రభు సన్నిధికి సిద్ధపాటితో వెళ్ళడానికి మనము ప్రయాణంలో మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంట దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోక ప్రయాణము మనము అరణ్య ఎడారి ప్రయాణం పరమకాణానికి చేరటానికి దేవుడు మనకు దారి చూపిస్తున్నప్పుడు మన తోడుగా ఉన్నవాడు ఎందుకంట అగ్ని స్వరూపుడైన దేవుడు పగలు మేఘ నీడనిచ్చి కాపాడి ఆహారం ఇచ్చి నీరిచ్చి అడవుల్లో వాళ్ళు బట్టలు చిరగలేదు, చెప్పులు పాతగిలలేదు కదా ఎంత కంఫర్ట్ ఇచ్చింది కదా దేవుడు అలాగే రాత్రి పూట ఆ ఎడార్ల ప్రయాణిస్తున్నప్పుడు అగ్ని రూపంలో ఆలోచించండి ఆరున్నర లక్షల మంది మగవారు ఆరున్నర లక్షల మంది మగవారు అంటే వాళ్ళు వెంబడి లక్షల మంది స్త్రీలు పిల్లలు ఉన్నారో ఇంత మంది ప్రయాణంలో అగ్ని వారికి వెలుగునిచ్చింది రాత్రంతా పగలంతా మేఘం వారికి వెళ్ళి నీడనిచ్చింది ఎంత కంఫర్ట్ డేవు చూసిచ్చినాడు కదండి ఎంత కంఫర్ట్ వాళ్ళకి అందరికీ ఒక్కసారే బాప్తిష్మం ఇచ్చింది ఎర్ర సముద్రం అందరు జీలినప్పుడు ఆ సముద్రంలో అన్నిటి గుండా దారి ఏర్పడితే దాంతో దాటుకుంటే వెళ్ళిపోయినారు వారికి సముద్ర బాప్తిష్మము ఆ రోజే ఆయన అక్కడ ఎర్ర సముద్రం లే ఆ తర్వాత సున్నతి పొందాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చిండు వాళ్ళు పాటించాడు దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు అనేది ప్రశ్నించకుండా మారు మాట్లాడకుండా పాటించడం అనేదే మన కర్తవ్యం మన కర్తవ్యం చూడండి ఇంకొక మాట చూసుకుందాము ఆయన శాశ్వతమైన పరిపాలన చేయి దేవుడు అందుకే ఈయనతో సమానం ఎవరు లేరు వచ్చే రాజ్యులు రాజ్యాలు పరిపాలకులు ఎంతమంది ఉన్నా సరే ఏ ప్రైమైనా సరే ఏ ప్రెసిడెంట్ అయినా సరే వీళ్ళది పీరియడ్ టెంపరీ ఉంటది కానీ శాశ్వతమైన వాడు శాశ్వతమైన పరిపాలన చేయి దేవుడు అంట ఎక్కడ కనిపిస్తుంది మనకు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కనిపిస్తుంది నిర్గమకాండము పదిహేన వచన అధ్యాయము పద్దెనిమిదవ వచనము శాశ్వతమైన పరిపాలన ఆయనదే కాబట్టి మనం దేనికి భయపడాలా ఈ శరీరమును శరీరమును శ్రమ పెట్టు వారికి కాదు శరీరమును ఆత్మను కూడా నరకంలో పడవేవాడికి భయపడవాలి ఎందుకంటే ఆయన ఎవర్ కింగ్ ఆఫ్ కింగ్స్ నిత్యము ఉండువాడు ఎవరికి భయపడాలి మనం ఇప్పుడు నిత్యము ఉండేవాడికి పరిపాలన చేయి దేవుడికి భయపడాలి ఎందుకంట ఆయన చరుత్రతో కూడిన వాగ్దానాలను మనకి ఇచ్చిండు చరుతులతో కూడిన వాగ్దానలు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన వాడు అని మనం అంటాం కదా కాని ఆ వాగ్దానంలో కొన్ని షర్తులు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ప్రేమనేమో అన్కండిషనల్ కదా ఆయన ప్రేమకు ఏ షరతులు లేవు అందరినీ మీ లేని ప్రేమతో అందరినీ ప్రేమిస్తున్న దేవుడు కానీ వాగ్దానాల విషయం వచ్చేసరికి కొన్ని షరతులు పెడుతున్నాడు ఎందుకంటే ఆయన నీతి న్యాయాలను అనుసరించేవాడు కాబట్టి అందరికీ అందరికీ వాగ్దానాలు ఇచ్చేస్తూ పోతే అందులో అన్యులు దేవుడిని ఎరగని వారు దూషించేవారు దేవుడు అంటే కూడా ఆ వాగ్దానాలు పొందుకునే అవకాశం ఉంటది అందుకే షరతులతో కూడిన వాగ్దానాలు చూడండి ఆ మాట మీకు ఎక్కడ కనిపిస్తుంది ఆయన షరతులతో కూడిన వాగ్దానాలు నిర్గమ్మ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం నిర్గమ్మకాండము పదిహేనవ అధ్యాయము మనకు ఆ చాప్టర్ మన బిగినింగ్ అనమాట నిర్గమ్మకాండము పదిహేను ఇరవై ఆరు వచనం ఎంచవుతున్నా మాట ఇరవై మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీలకు కలుగ చేసిన ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచి వ్యవహాను నేనే నిన్ను స్వస్థపరిచిహవాను నేను స్వస్థత రావటం లేదు చాలా రోగాల నుంచి విడుదల పొందలేకపోతున్నాం కారణం ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది బయట వైరస్ ఉంది ఏమేమో కారణాలు చెప్తూ ఉంటాం ఇంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మాటి మాటికి బలం లేదు కాని అసలు కారణం ఏంటో చెప్పలా చూడండి ఆయన వాక్కును శ్రద్ధగా విని ఫస్ట్ పాయింట్ వాక్యం శ్రద్ధగా వినలా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల ఇది ఫోర్ ఫైవ్ కండిషన్స్ కండిషన్స్ తో కూడిన వాగ్దానంలో అద్భుత చేయవాడే నీతి న్యాయంలో జరిగించేవాడే పాప బంధకం నుంచి విడిపించేవాడే పరిస్థితులందరినీ తన రాజ్యంకు పిలుచుకొని తీసుకెళ్లేవాడే కానీ కాని ఎప్పుడంటే ఈ ఆజ్ఞలు పాటిస్తేనే ఆయన వాగ్దానాలు వాగ్దానం అమూల్యమైన వాగ్దానంలో అత్యధికంగా మనకున్నాయంటాడు దేవుడు కదా అమూల్యమైనవి అంటే ఆయన మూల్యం చెల్లించినాక మనకు వచ్చినటువన్నీ అమూల్యమైనవి ఆ వాగ్దానాలు అన్నీ అత్యధికంగా ఉన్నాయి కానీ మనము ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా అవన్ని పోగొట్టుకుంటున్నామంట అవన్నీ పోగొట్టుకుంటాం శోధనలు వస్తున్నాయి శోధనలు ఎక్కడో లోపం జరిగింది అర్థం ఎక్కడో లోపం జరిగింది అని అర్థం కాబట్టి ప్రభు దేవుడు ఆయన శాశ్వత కాలం పరిపాలించే దేవుడు ఆజ్ఞల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు అలాగే తన వాగ్దానాల విషయంలో కూడా ఆయన చాలా ఖచ్చితమైన నిర్ణయాలని మనకు తెలియజేసిన దేవుడు ఆకాశం అనే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు నీవు చూపు పరాక్రమము చూపు చూ చూడగల దేవుడు ఆయన పరాక్రమవంతుడు మన యుద్ధము యహోవది అంటాం యుద్ధ కుమారుడే అంటాం యుద్ధంలో నీకు కష్టాలు నష్టమనే యుద్ధాలే ఈ లోకరీతిగా శరీర ఆత్మీయ రీతిగా కూడా మనం ఎన్ని యుద్ధాలు చేస్తున్నా ఆ యుద్ధశూరుడు ఎవరు అంటే ఆయనే యుద్ధశూరుడు ఆయనే ఆయన చేసిన కార్యం అన్ని కూడా మనకు ఈ ద్వితీయోపదేశ కాండంలో మీరు తర్వాత చూడండి మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చరంలో ద్వితీయోపదేశ మూడవ అధ్యాయము ఇరవై నాలుగు మనకు దేవుడి మాట చెప్తున్నాడు యుద్ధశూరుడు ఆయన పరాక్రమములు చేయవాడు ఆశ్చర్యక్రియలను జరిగించేవాడే కాదు పరాక్రమం చేయవాడు యుద్ధం చేయవాడు ఆయనే ఆయన పరాక్రమశాలి ఆయన దయచూపుబాటు వాగ్దానములను నెరవేర్చేవాడు ఈ కార్యం మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనలో ఏమేం ఏమేం లోపాలు ఉన్నాయి మనకి ఏమేమి జరగటం లేదు వేలుపులలో ఈయనకు సాధీన దేవుడు ఎవరు లేరు మరి అలాంటప్పుడు అలాంటి దేవుని మనం కొలుస్తున్నాం మనం కాబట్టి మనం ధన్యులము కదండి మనం ధన్యులము కానీ ఆ కార్యక్రమాలను మనము వివరించగలమా ఇప్పుడు మనం విన్నాక ఇతరులకు నేను నేను విన్నాను నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పగలుగుతున్నాను అలాగే మీరు వినాలా దీని ధ్యానించాలా ఇతరులకు చెప్పాలా ఎందుకంటే ఎన్నో భయంకరమైన విగ్రహ రాధనలతోటి ప్రపంచం అంత నాశనం అయిపోతుంది ఇప్పుడు మాత్రమే ఈ విగ్రహాల గురించి మనం ఆలోచిస్తున్నాం కదా తర్వాత పూర్ణ మనస్సుతో కనికరం చూపుటకు ఆయన ఆలస్యం చేయవాడు కాడు నిబంధన విషయంలో నిబంధనను నెరవేర్చే దేవుడు అందుకే ఈయనకు సాటి ఎవరు లేరు నిబంధనల విషయంలో మనతో చేసిన నిబంధనలు నెరవేర్చేవాడు ఆయన్నే కనికరం చూపుటకు ఆయననే ఆయననే ఒక్కటే దేవుడు ఇంకెవరు మనల్ని కనికరించరు ప్రభు దావిడ కుమారుడు కనికరించు అంటే కనికరించి లేదా ఈ రోజు కూడా మనం ఎంతో మంది కనికరం కోరుతున్నాము ఎందుకంట ఎందుకంట ఆయన మన అని కనికరం ను మన యుద్ధ నుంచి కూడా బలుల కంటే కనికరంను కోరదగినది ఇవి ఎన్ని బలునూ ఇవ్వు దాంతో అంతృప్తి చెందావు ఇంకా అది అడగట్లేదు అయినా కనికరము కనికరం చూపించండి హ్యావ్ మర్సీ ఆన్ అదర్స్ ఆల్సో గాడ్ షో మసీ ఆన్ మీ అని ఎట్లా అంటున్నామో ఇతరులకు కూడా మనము కనికరం చూపుటకు సిద్ధపడాలి అంటున్నారు సిద్ధపడాలి ఎందుకంటా ఆయన కనికరంను చూపే దేవుడు కాబట్టి కనికరము చూపుటకు ఆయన ఏ మాత్రమునో ఆ లోపము లేనివాడు అలాగే మనము లేవి లేవీ కాండంలో పంచంలో అధ్యాయం రెండవ వర్షంలో ఒక మాట చూసాము మీరు పరిశుద్ధం పరిశుద్ధులై ఉండు వారు ఉండవాలేను మీ దేవుడైన యహోవ పరిశుద్ధుడై ఉన్నాడు పరిశుద్ధంగా ఉండండి మీరు పవిత్రంగానే కాదు పరిశుద్ధంగా ఉండండి మీ దేవుడు పరిశుద్ధుడు అనే దేవుడు మనం ఇప్పుడు ఈ లోకంలోని ఏ విగ్రహాన్ని గురించి ఆలోచించినా ఎక్కడ మనకు పరిశుద్ధత కనిపించదు ఎందుకంటే అవన్నీ చేతి పనులు కదండి అవన్నీ చేతి దేవుడు ఇలాంటి వాటిని ఓర్చడు ఎందుకంట తనకు చెందవలసిన మహిమ ఇంకా ఏ విగ్రహానికి చెందిన ఆయన ఓర్వడ ఆయన ఓర్చుకోడు సహించడం అనమాట దాని అర్థం విగ్రహాలకు మహిమ చెందడం ఇష్టం లేదు కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి అంటే ఇలాంటి వాక్యాలు చాలా వింటుంటారు వాళ్ళు కానీ ఎంత మంది మనం అన్నది మనం ఆలోచించాలంట ఎందుకంట ఏషియా ఆరు అధ్యాయము రెండు మూడు వచనాలు మనకి ఏం గమనిస్తున్నాం అక్కడ అంటే ఉన్నత సింహాసనం పైన ఆసనైన దేవుడు శరాబుల తీరం కేరుగుల చేత నిత్యం పొగడబడుతున్న దేవుడు ఉన్నత స్థలం పైన ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది అంటే ఆ శరాబులు కేరువులు అక్కడ సంచరిస్తున్నప్పుడు వాళ్లకు ఆరేసి రెక్కలుంటే రెండు రెక్కలతో మొహం కప్పుకుంటున్నారంట రెండు రెక్కలతో కాళ్లను కప్పుకుంటున్నారంట ఆయన సన్నిధిలో వాళ్ళు కూడా అగ్నిమయంగానే ఉన్న ఆ అగ్నిమయమైన స్థలంలో మహిమలో కాని అక్కడ కూడా వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారంటే తమ మొఖములను ఆయనకు చూపలేరు కాళ్లతో ఆయనని చూ చూడలేరు కాళ్లు కప్పుకోటానికి రెండు రెక్కలు ముఖం కప్పుకోవడానికి రెండు రెక్కలు రెండు రెక్కలతో వాళ్ళు ఎగురుతూ అక్కడ స్థుతి గానముల చేత ప్రభువుని మహిమ పరుస్తూ పొగుడుతూ గానములు ప్రతి గానములతో అక్కడ దద్దరిల్లుతోంటే అక్కడ పరలోకపు పునాదులే అదురుతున్నాయంట అంతగా ఆరాధన అంతగా శక్తివంతమైన ఆరాధన జరిగిస్తున్నారు వాళ్ళు కాబట్టి మనము ఏం చెప్తున్నాం ఆయనకు పైగా శరాబులు ఆయనను పశుద్ధతను కొలవలేక చూడలేక సుటిస్తూ తమ ముఖములను దాచుకుంటున్నారంట ఆ మగ్ ఆ మహిమలు ఆ ప్రభువును చూడటానికి మాకు అందరికి తెలిసిందే దావిడ్కు గాని గత పద్మాసు దీవిలో యుహానుకు గాని యహజకలకు గాని దేవుని యొక్క దర్శనం కదా ప్రభు యొక్క దర్శనం ను చూసిన వాళ్ళు ఎలాంటి దర్శనం అంటే పైనుంచి కింది వరకు అగ్నిమయం పైనుంచి కింది వరకు అగ్నిమయం మహిమలు ఆయన ఉన్నాడు ఆయన మహిమలో ఉన్నాడు ఆయన ఎప్పుడు చూస్తామంట కళ్ళారా అంటే ఆ ప్రకటన గ్రంథంలోని ధవళ సింహాసనం తీర్పులో ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు ఆ ధవళ్ళ సింహాసన దినమున ఆయన మనం చూస్తాము ఆ రోజు ఆయన మనలను లెక్కలతో సరిచేస్తాడు ఆ రోజే ఆ రోజే మనకు కొత్త పేరు పెట్టబడుతుంది అంటే మనకున్న పేరు తీసేస్తాడు దేవుడు మనకు న్యూ నేమ్ కదా క్రిస్నింగ్ సెరమని అంట కొత్త పేరు పెడుతున్నాడు ఆ రోజు వరకు కూడా ఆయన ఎవరూ చూడలేరు ఆయన మహిమలో నివసించేవాడు ఎందుకంటే ఆయనకు సమానం ఎవరు లేరు ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయనలాగా లేరు ఆయనలాగా లేరు వచ్చి చనిపోయి వెళ్ళిపోయి మనం ఇంకో ఒక అవతారంతో వస్తున్న దేవుడు చెప్పి చెప్పుకుంటున్నారు కానీ జనాలు అలాంటి దేవుడు కాదు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధుడు నీతి న్యాయమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతములు చేయి పాపములను క్షేమించేవాడు పాపిని క్షేమించి ఆ పాప దాస్యముల నుంచి విడిపించగల దేవుడు అరలోక మనకు తన సొత్తుగా తన ప్రజగా తన యాజకుడిగా తన తన బోధకుడిగా తీసుకుని వెళ్తున్నాడు ఆయన అందుకే ప్రతి ఒక్కరిని తన తన ఇచ్చ చొప్పున తన తన ఇష్టం చొప్పున కొన్ని వరాలతోటి అభిషేకించి ఎందుకంటే తనకు బదులుగా ఈ భూమి మీద ఆయన పరిశుద్ధతను ప్రచురం చేయటానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనముగా వాడుకున్నాడు నువ్వు ఏ సాధనంగా ఉన్నావనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నువ్వు పాడుతూ ప్రభుత్వ మహింపరుస్తున్నావా వాక్యం చెప్తూ ప్రభుత్వం మహిపరుస్తున్నావా విజ్ఞాపన ద్వారా ప్రభుని మహింపరుస్తున్నావా సేవ బయటికెళ్లి ప్రభు మహింపరుస్తున్నావా ఇంట్లోనే ప్రార్థనతో ప్రభుత్వం మహిమపరుస్తున్నావా నీ నీ నీ ప్రచారము నీ పరిచర్య ఏ రకంగా ఉంది అనేది దేవుని చిత్తం ఒక శరీరంలోని అవయములన్నీ ఏ విధంగా అయితే నానా రకములుగా పనిచేస్తున్నాయో క్రీస్తు అనే శిరస్సుకి మన సంఘము రకరకాల పరిచర్లతో ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించాడు ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించాడు కాబట్టి ఒక్కరిలాగా ఒకరు ఉండరు ఒకరి కొందరికి ఆ కొందరైతే ప్రయత్నం చేస్తారు కొందరు వాక్యం ద్వారా బలపరుస్తారు కొందరు స్వస్థతల విషయంలో కాలం జరిగిస్తుంటారు అవన్నీ కూడా జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే అందుకని ఆయన వంటి వారు ఎవరు లేరు యోబు అంటాడు కదా ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేవాడు అంటాడు యోగు యోబు గ్రంథంలో ఐదవ అధ్యాయము తొమ్మిదో వర్షం పరిశోధింపజాలలేమంట యు కెన్ డిస్కవర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ పరిశోధింపజాలని అన్ని అన్ని కార్యములంట అవి ఒకటా రెండా చెప్పడానికి వీలు లేదు పరిశోధింపజాలని మాటలని యోగ అంటున్నాడు ఇక్కడ మహాకార్యములను లెక్కలేనని అద్భుత కార్యాలను చేయడు లెక్కలేనని మనం చూసుకుంటే ఆయుగుప్తు నుంచి కణాను చేరు వరకు కణాను చేరు వరకు ఎన్ని ఎన్ని ఆశ్చర్య కార్యలు ఎన్ని అద్భుత కార్యలు కాకపోతే అక్కడ ఒక చిన్న నష్టం జరిగింది ఇస్రాయలీలకు ఆరున్నర లక్షల మంది వస్తే ఒక ఇద్దరు మిగిలినరు మొత్తం ఆరున్నర లక్షల మంది పోయింది కారణము భ్రష్టత్వం వాళ్ళ హృదయ భ్రష్టత్వము హృదయ కాటిన్యము అవిధేయత కొన్ని బలహీనతలు ఉన్నాయి వాళ్ళకి కార్యం చూసి అద్భుతములను చూసినాకనే దేవుడు అక్కడి నుంచి పంపించిండు అక్కడి నుంచి తీసుకురావటానికి కారణమే దేవుడు వాళ్ళని బలపరచాలని హృదయం కఠినపరిచిండు ఫరోని దాని ద్వారా ఇస్రాయేలీలు బలపరచబడ్డారు మనకు ఎంత గొప్ప దేవుడు మన కార్యం చేయడు ఈ రోజు మన విషయం అదే జరుగుతోంది పాపమ్మ నుంచి విడిపించిన దేవుడు మనకు రక్షణ ఇచ్చిన దేవుడు మనం ఇంకా ఇంకా సనుగుడు గొనుగుడుతూ అనేది విసిగిస్తున్నామా అభిదేయత చూపిస్తున్నామా భ్రష్టత్వంని మనము ధరించుకున్నామా భ్రష్టత్వము అంటే కంప్లీట్లీ అన్గాడ్లీ దేవుడికి వ్యతిరేకమైన స్వభావం ధరించుకోవటం చాలా సార్లు నోరు జారుతుంటాం అనమాట ఎందుకంటే అది కాబట్టి బయటకు వచ్చేసి కాబట్టి ఆ టైంలో మనము దేవుని దూషిస్తున్నామా భ్రష్టత్వం అంటే వాళ్ళు దేవుని దూషించింది కదా ఏం దేవుడు అక్కడే బాగున్నాం కదా మాంసం దొరికింది మాకు తిండి దొరికింది ఇక్కడ నీళ్లు లేవు ఆహారం లేదని కొనియండి ఈ ఈ చీకట్లో ఈ ఎడారులో ఈ తిరుపలేంటి ఈ గుడారాలు ఏంటి ఈ బతుకేంటి అక్కడ దాసలు కొట్టుకున్నా కొట్టించుకున్నా ఎక్కడొక ఒక దగ్గర స్థిరంగా పాడుకున్నాం ఈ తిరుగుడం ఏంటి వాండరింగ్ లైఫ్ అంటే వాండరర్స్ అంటాం తిరుగుబోతులు తిరుగుతూ ఇదేం జీవితం పదకొండు రోజుల్లో చేరాల్సిన కణాని దేశంకి నలభై సంవత్సరాలు పట్టిప్ప కారణం అవిధేయ ఈ రోజు మన జీవితంలో కూడా ఈరోజు ఇట్లా జరగాల్సిన కారణం ఎందుకు జరగటం లేదు అంటే ఎక్కడో అవిధేయత భ్రష్టత్వమైన మనస్సు కలిగి ఉన్నామా దేవుణ్ణి దూషిస్తున్నామా లేకుంటే తెలుసు తెలియకు అంటే తెలిసి తెలిసి కేబిపిఎం లైతే ఎవరు చేయరా పని కదండి మన కళ్ళం బైబిల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ లో అందరు సేవకులే అందరు సేవలో గొప్పగా వాడబాడుతున్న వాళ్లే తెలిసి తెలిసి చేయరు కానీ సహవాస దోషం అంటారు కదా కొందరు అన్యులు మనతో చేరినప్పుడు వాళ్ళతో మన తిరుగుతున్నప్పుడు అక్కడ పొరపాటు జరుగుతుండొచ్చు కాబట్టి జాగ్రత్తగా మన వాళ్ళ విషయమై మనం జాగ్రత్త పడాలంటాడు వాళ్ళ విషయమై మనం జాగ్రత్త పడాలంటాడు కాబట్టే ఇస్రాయేలులు దేవుని స్థుతింప స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకారములు చేయవాడు అని కీర్తనకారుడు ఆయన మాత్రమే ఆశ్చర్యకారణం చేయగలడు కాబట్టి నీతి సూర్యుడు అందరి మీద తన వెలుగును ప్రసాదింపజేస్తాడు ఆడిగిన వారికి అందరికి కొద్దు లేకుండా పశుదాతను ధారాళంగా దయచే దేవుడు ప్రతి ఒక్కరి బలహీన తెలిసిన వాడు అన్యులకు ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు దేవుడు ఎరిగిన వారికి ధర్మశాస్త్రం లా లో తీర్పు అంటే జస్టిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ప్రతి ఒక్కరికి న్యాయము ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించేవాడు ఇలాంటి గొప్ప దేవుడు అనుకున్నప్పుడు మన మన బిహేవియర్ ఎలా ఉంది ఏక దేవుడు ఒక్కడే దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనలని బలపరిచిన దేవుడు మన పట్ల ఆశ్చర్యక్రియలను జరిగించిన దేవుడు కదా ఇప్పుడు మనము న్యూ టెస్ట్మెంట్ లోకి వద్దాము ఒక మాట న్యూ టెస్ట్మెంట్ లో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము ఆ పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన పూర్వకాలమందు నానా సమయములలోను నా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు మాట్లాడాను ఈ దినములంటే రెండు సంవత్సరాల నుంచి పూర్వకాలం ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుని ఎరిగి ఉండి కూడా దేవుని యొక్క అద్భుతములను చూసి కూడా అనుభవించి కూడా రుచి చూసి కూడా వాళ్ళు దేవుని విసర్జించినారు అవి దహితతోటి కానుకు చేరలేకపోయినారు కొత్త జనరేషన్ కదా కణానికి చేరింది ఎవరంట నూతన సంతతి ఆ పాత వాళ్ళు ఐగుప్తు నుంచి విడువబడిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు వాళ్లకు రక్షణ దొరికింది కానీ సనుగుడు గొనుగుడుతో మంచి అవకాశం పోగొట్టుకున్నారు కాణాను పోగొట్టుకున్నారు కాని ఆ తర్వాత తరము వాళ్ళ తర్వాత తరము వాళ్ళు యహోశివా కాలేబు తోటి కొత్త కాణాను ప్రవేశించబడ్డారు కొత్త దేశంలోనికి దేవుడు వాగ్దాన దేశంలోనికి ఆ దినంలో మాట్లా ఈ రోజు మనకేసు ప్రభు మాట్లాడుతున్నారు ప్రవక్తలు మాట్లాడినరు వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది ఆ ధర్మశాస్త్రం మీద నెరవేరిపోయింది ఆ వాళ్ళంతా ఇస్రాయేలీ తర్వాత దేవాలయం పడగొట్టినప్పుడు అన్యరాజులు పరిపాలిస్తున్నప్పుడు చెదిరిపై ప్రపంచం అంతటా వచ్చేసరికి అందరు తిరిగి ఎయిటీన్ నుంచి ఇస్రాయెల్ చేరుకుంటున్నారు మాది వాగ్దాన దేశము మేము ఆ దేశానికి సంబంధించిన వారం అని చేరుకుంటున్నారు ఇది మనకు బైబుల్ చెప్తుంది అన్నమాట చెదిరిపోయిన అన్యులందరూ కూడా చేరుతున్నారు కాబట్టి ఒక కొత్త దేశం ఫామ్ అయింది ఆ దేశం గురించి ఇప్పుడు వాళ్ళు గురేట్ గా ఫీల్ అవుతారు దేశం అని ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇజ్రాయల్ టూర్జన్ చేసుకుంటుంటారు కానీ ఈ రోజుల్లో మనకు మాట్లాడుతుంది ప్రవర్తలు కాదు కదా ఎందుకంటే మనకున్న ఆఖరి ప్రవర్త ఏసు ప్రభు తర్వాత యోహాన్ భక్తుడే లాస్ట్ ప్రాఫిట్ ఇంకా తర్వాత ప్రాఫిట్స్ తక్కువైపోయినారు కానీ దేవుడే డైరెక్ట్ గా తన వాక్యం ద్వారా సువార్తలలో పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు చూడండి ఒక మాట యాకోబు పత్రిక యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము యేసు తన శిష్య ద్వారా మనతో మాట్లాడిన మాట సహోదర్లారా ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి ఇప్పుడు మనకు జరుగుతుంది అదే సంగంలో ఏంటంట ఒక్కడికి అదిలించ సువార్థికుడికి సేవకుడికి వ్యతిరేకంగా మరొకడు మాట్లాడుతూ ఒకరికి విరోధంగా మరొకడు మాట్లాడకూడి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు తన సహోదరులకు తీర్పు తీర్చున్నాడు అంటే తీర్పు తీర్చడానికి రాలేదు మనకు దేవుడు ఆ ఇవ్వలేదు అదండి ఎవరికి కూడా మనం తీర్పు తీర్చవద్దు ఒకరినొకరు బలపర్చుకోవాలంట హెచ్చరించుకోవాలంట తీర్పు తీర్చవద్దు తీర్పుర్చివాడు నీ ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చి ఉండెను ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు కాక న్యాయం విధించేవాడవైతే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపచేయటకును శక్తి అరునికి తీర్పు తీర్చుటకు నువ్వు కాబట్టి మనము మన ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండాలి ఎవరికి తీర్పులు తీర్చకూడదు ఎవర్కి మనం ఏ డెసిషన్స్ విషయంలో కూడా అబ్జెక్ట్ చేయకూడదు వీలైతే మంచి మాటల చేత వాళ్ళని బలపరచాలి ఆరోగ్యకరమైనటువంటి సువర్తమానం చేత వాళ్ళని బలపరుస్తున్నారు మంచి చెడు చెప్పుకుంటూ వారిని బలపరచాలంట వారిని దేవుడు కనికరిస్తాడు ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా న్యాయం తీరుస్తున్నావు న్యాయాధిపతి దేవుడు ఎవరు ఒక్కడైనా వేసే ఆయన మాత్రమే న్యాయం తీర్చివాడు మనకు లేదా ఆ వర్క్ న్యాయధిపతిని దేవుడు తీర్పు తీర్చే దినం ఒకటి ఆ దినం కొరకే ఆయన వెయిట్ కాబట్టి మనము ఒకరికొకరు తీర్పు తీర్చక ధర్మశాస్త్ర విషయంలో మనం ఎవరిని తీర్పు తీర్చద్దు మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలంట మనము చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అదే విధంగా మనం చేస్తున్న ప్రతి కార్యంలో దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగి ఉంటేనే ఆత్మ నడుపులుకుంటేనే మనము మాకంటే గొప్ప దేవుడు ఇంకెవరికి లేరని చెప్పగలరు ఆత్మ నడిపింపు లేకుండా మీరు ఎవర్ని కూడా ఎనుకు యాకబు సువార్త యాకబు పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం జస్ట్ ఒక మాట చూసుకొని మనం మోగించుకుందాం యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచనము రెండవ అధ్యాయము మొదటి వచ్చనంలో చూడండి ఆ మాట ఏంటి అక్కడ రెండు ఒకటిలో నా సహోదరులారా మహిమా స్వరూపియూ మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండక ఒకరిని హెచ్చరిస్తున్నప్పుడు ఒకరిని బలపరుస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు లేదా సాక్షిని పంచుకుంటున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు ప్రభు మహిమపరుస్తున్నప్పుడు స్టి గానంలతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు పూజనీయుడైన దేవుడు చెప్పి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు మొహమాటం లేకుండా ఉండాలంట ముక్త మొక్కుబడిగా ఉండకూడదు నేను చెప్పట్లేదు ఈ మాట వాక్యం చెప్పాను యాక పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చింది మొహమాట కదా ముందు వాళ్ళు చూస్తున్నారే వాళ్ళకి వింటే ఏం బాగుంటది ఇది ఎవడెక్కడికో వెళ్ళిపోతుంది ఇవే వద్దు మొహమాటమే లేదు ఎందుకంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంత ముక్త సరిగా ఉండాలని చెప్పిన దేవుడు కాబట్టి ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోనండి దేవుడి కార్యములను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడి కార్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో నేను ఒక లాస్ట్ మాట ముగించి ముగిస్తాను ఎనిమిదవ అధ్యాయం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము ఎయిట్ వర్స్ రోమన్స్ చాప్టర్ వై చాప్టర్ ఎయిట్ అండ్ ఫస్ట్ థర్టీ అక్కడ ఏముందంట ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతి తీర్చెను ఎవరి నీతి తీర్చినో వారిని మహిమపరిచేను మొహమాటం లేకుండా ముక్కు సూటిగా యథార్థంగా దేవుని పీఠం ఎదుట మన మన పరిచయ జరిగిస్తున్నప్పుడు ఎవడేమంటుండో ఎవరు రాజ్యమునకు స్థిరపరచబడ్డారో వాళ్ళని నేను ఎరుగుదును ఇప్పుడు మనుషులు మనల్ని తీర్పు తీర్చాల్సిన పని లేదు ఈమె పోతుంది పోదు ఈయన బోతడు ఈయన ఓడు అని మనం చెప్పడానికి వీలేదంటాం ఎందుకంటే కనికరగల దేవుడు ఎవరినైనా కనికరిస్తాడు ప్రేమించగలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన ప్రేమలో ఆ లేదు కదా ఆయన ప్రేమలో పార్షాలిటీ లేదు అందరినీ ప్రేమించే దేవుడు కాబట్టి మనము ఈ ఎనిమిదవ అధ్యాయము ఇరవై నుంచి ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటది ఇరవై ఆరు అధ్యాయం రోమపత్రిక ఇరవై ఆరవ వచనం అటు తర్వాత ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఏలేనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ కానీ ఉచ్చరింప శక్ కాని మూలతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచ్చున్నాడు ప్రార్థిస్తేటప్పుడు మనకు మొహమాటం కదా ఆరాధించేటప్పుడు మొహమాటం కొన్నిసార్లు మనకు పదాలు దొరకటం లేదు బా ఇక్కడ ఏదో పదం వాడాలి అని మనం నాలుగు ఉంటాం అలాంటప్పుడు ఉచ్చరింప శక్యం కానీ మూలతో ఆత్మనే మన పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మోహమాటం లేకుండా ప్రార్థించటం మొహమాటం లేకుండా నేను క్రైస్తవుని నేను చెప్పుకోవటం మొహమాటం లేకుండా పరిచర్లో ముందుకు సాగటం అనేది ఎప్పటికీ కూడా ప్రయారిటీ మనది మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యం విషయంలో హెసిటేషన్ ఉండకూడదు కదా ముందు వెనకలాడే అబ్బాయి వాళ్ళు కాదులే రేపు లే రేపు కాదు ఎల్లుండి ప్రార్థన చేస్తా అట్లా అనుకోకూడదు నీకు మొహమాటం వస్తుందని అర్థమైంది కాబట్టి వెంటనే సరి చేసుకుందాం మనము సరి చేసుకుందాం ఇంకేమంటున్నాడు అక్కడ మరియు హృదయంలోనూ పరిశోధించు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలి ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాన విజ్ఞాపనం చేస్తున్నాడు దేవుని ప్రేమించు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇప్పుడు పరిశుద్ధ సన్నిధిలోనికి చేరాలంటే ఎవరు చేస్తారంట దేవుని ప్రేమించు వారికి తర్వాత రెండో మాట ఏంటి ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పం చెప్పున ఆయన ప్రణాళిక ఆయన ప్లాన్లో ఎవరు ఉన్నాడో ఎవరిని పిలిచిండో ఇంకా ఎవరెవరిని పిలుస్తూ ఉంటాడో యుగాంతం వరకు ఆయన రాకడ దినం వరకు వీరంతా కూడా ఆయన సంకల్పం చెప్పున పిలువబడ ఆయన ప్లాన్ ప్రీ ప్లాన్ అనమాట సంకల్పం చెప్పున పిలువబడిన వారికి ఇంకా అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై ఈ సమస్తం సమకుడి జరుగుతున్నావని ఎరుగుదాం ఎందుకనగా ఈ కుమార్ తన కుమారుడు అనేక సహోదరులో జేష్టుడు తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్ ఈస్ జీసస్ మొదటి ప్రథమ సంతానంగా యేసు ప్రభుని నిలబెట్టింది దేవుడు అన్ని నామముల కన్న పైనామము ఘనమైన నామము ఉన్నతమైన నామము ఏసునామము అని డిక్లేర్ చేసేడు ఏసునామము ఎవరంట తండ్రియే కుమారునిగా వచ్చింది కాబట్టి ఇది మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది పంతొమ్మిదవ అధ్యాయంలో తండ్రియే మరణించి తిరిగి తిరిగి లేచింది ఎవరు యహోవ దేవుడు మరణించలేదు కదా అక్కడ మరణించింది ఎవరు యేసు ప్రభు అంటే తండ్రియే కుమారునిగా ప్రత్యక్షమై శిల్వశ్రమలను అనుభవించి రక్షణ కార్యం జరిగించి మనకు పాపము నుంచి విడుదల కదండి పాపముల నుంచి విడుదల రక్షణ నిశ్చయిత పరలోక రాజ్యం ను వస్తున్నాడు కాబే ఎవర్ని పిలిచేనో చూడండి అక్కడ ఆ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను తన కుమారుడు అనేక సహోదరులలో జేష్యుడు అగనట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో దేవుడు ఎవరిని తెలుసుకున్నాడు ఎవరు ఎవరు ఆయనకి గాడ్ నోస్ మీ అని చెప్పగలమా బట్ ఐ నో గాడ్ అని చెప్పగలమా కోని నాకు దేవుడు తెలుసు అంటే ఎవరైనా వేల్పిల్లు అనకు సమ్డే లేడు ఆయనకి ఆయన ఎవరికి పోటీ లేరు ఆయన పరిశుద్ధుడు కదా సమం ఏ దేవతలలో కూడా అన్ని దేవతలలో కూడా ఆయననే శ్రేష్ఠుడు అవన్నీ అట్లా వచ్చి కాలిపోయి బూడిదైపోయేవే చేతుల పనులు అవన్నీ చేతి పనులు కదా విగ్రహాలన్నీ కూడా చేతి పనులు ఇప్పుడు ఈ విగ్రహాలలోకి ఇంకా చాలా చేరతాయంట నీ కడిపే నీ ఆహారమే నీ దేవుడు అంటాడు ఒక వాక్యంలో ధనమే నీ ఆహారం అంటాడు దీని దేవుడు అంటాడు ధనమే నీ దేవుడు నీకున్నటువంటి ఆస్తులే నీ దేవుడు డబ్బు నీ దేవుడు కదా నీ చదివే నీ దేవుడు నీకున్నటువంటి సమస్యలే నీ దేవుడు వాటితో కొట్టుమిట్టు ఆడుతున్నావా వాటి మీద ఎక్కువ ధ్యానం పెడుతున్నావా అంటే అదే నీ దేవుడై కూర్చుని ప్రతి ఒక్కటి విగ్రహం కూర్చుంటుంది ప్రభుకి తప్పి ఇంకెవరికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నా అది నీకు విగ్రహం కూర్చుంటుంది ఆయన దేవతలలో పోల్చబడిన వాడు కాదన ఆయనకి ఎవరు సమం లేరు కానీ మనము సొంత విగ్రహాలు చేసుకుంటున్నాం మనకు తెలుసు కదా ఆహార విషయంలో మోసే పర్వతం పైన ఆ పదాజ్ఞల కోసం ఆయన ప్రయాసపడి నలభై దినములు నలభై పగళ్ళు రాత్రులు దేవుడి సముఖంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కింద ఏం చేస్తున్నారు దినాలు మోసైపోయింది ఏమైపోయిండో ఆ దేవుడు ఏమైపోయిండో మోసేమైపోయిండో మాకు ఇప్పుడు దేవుడు లేడు మాకో దేవుడు కావాలి అని ఒక యాజకుని ఎంత భయంకరంగా చిత్రవద చేస్తే అంత ఫ్రస్ట్రేషన్ తోటి ఆహ్ ఆరో ఏం చేసిండు బంగారం తీసుకొచ్చి ఒక దూడను తీసి పెట్టి బంగారంతో ఒక విగ్రహం ఇలాంటి విగ్రహాలు ఎన్నో కనబడని విగ్రహాలు చాలా ఉన్నాయి క్రైస్తవులలో కనబడని విగ్రహాలు ఏ సమస్యని పెద్దగా చూసుకుంటావు అదే నీ ఈ విగ్రహం అయిపోయింది కాబట్టి ఇవన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు అక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఎవరిని పిలిచేనో ఎవరిని ఎరిగేనో వారిని నిర్ణయించాను ఎవరిని నిర్ణయించేనో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా ఎవరి నీతి మంత్రులుగా తెరిచినో వారిని ప్రభు మనని మహిమపరచాలి ఎందుకంటా మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు కాబే ఆయనకు సమం ఎవరు లేరు ఆయన ఒక్కడే దేవుడు ఆయన అగ్నిమయమైన దేవుడు అగ్నిలో మహిమలో నివసించే దేవుడు ఆ గొప్ప దేవుని పూజించడానికి పసుదతతో పవిత్రంగా సన్నిధిలోకి చేరడానికి ప్రయత్నం చేయాల మన పాపములు భూము మన దోషంలోనే ఆయన క్షమిస్తున్న దేవుడు ఎందుకంటే ఆయన ఓర్పు కలిగి మనను ప్రేమిస్తున్నది ఆ ప్రేమ మయాన్ని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయం ఇక వాక్యం ని మోగిస్తున్నాం కింద ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగణవు తర్వోన్నతుడవు ఒక్కడే దేవుడవైన మహేశయ్య అన్ని కాలంలో ఏకరీతిగా ఉండి ప్రభను మారని దేవుడు మార్పు చెందని దేవుడు ప్రభ అల్ఫయయు ఉమేఘయ్య అయిన దేవుడవుని ప్రేమ మయుడు పవిత్రడు పరిశుద్ధుడవు నీతివంతుడు న్యాయవంతుడు ప్రభా నీ యొక్క మేము పరుశుద నిలబడటకు ప్రభా యోగ్యత లేని వారం కానీ మమ్మల్ని పిలిచినావు నీ పిలుపు తగ్గట్టుగా మేము లోబడి ఉన్నాం కానీ ప్రభు ఇంకా మేము ఇంకా పరుశుతుంటున్నాడు వాళ్ళ ప్రభా రూపాంతరం వరకు మేము కొనసాగుటకు మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రభని యొక్క వాక్య ధ్యానంలో ప్రభుత్వ అతన్ని బలపరచబడినట్లు విశ్వాసంలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని ఏసక్తి అడిగింగ్ మన ప్రభుత్వ యేసుక్రీస్ యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికి లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేంటి నడిపించిన గాక ఆమె ప్రైజ్లాడ్ అందరికి ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లో